నాలుగు వందల రెండు నారాయణ నీ నమ్మిన నాకును మేరతో నీ పాదమే గతిగలిగే జిలదులు చిక్కిన దాటించ అంతటా నీ పాదమదితేప కాంతల మోహపు కట్లుదెంచగా పంతపు నీ పాద పరశువు గలిగే అతి దురిత పంక మందిన గడుగగా మితి నీ పాదమే మిన్నేరు రతిగర్మగ్నులు రాజిన నాచ్చగా వ్రతము నీ పాదమే వానయ నిలిచే జిగిన జ్ఞానపు చీకటి వాయగా తగు నీ పాదముదయపు రవి అగు శ్రీవేంకటనాథ నన్నేలగా మిగులగ నీ పాదమే శరణంబు